ౌన వ్యాఖ్యా ప్రకటత పరబ్రహ్మతా సదృశిగణ ఆవృత బ్రహ్మ నిష్టై ఆచార్యేంద్ర కరకలిచిన్ముద్ర ఆనందమూర్తి స్వాత్మా రామముత వదనం दक्षिणाड़ेे वट विटपी समी भूमिभागे निषण सकल मुनिगणा ज्ञानदरािभुवन गुरमीश दक्षिणा मूर्तिदेव जनन मर दुख चेदद नमा चिंत्र वटतरोूल वृद्धा शिष्या गुवा गुरस्व्यान शिष्यास्तु छिन्न संशया दुस्तुल ఆనందంగా అందరు ధరించగలరు దుఃఖాన్ని అందరూ హాయిగా భరించలేరు భరించలేనివి చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో వ్యాధుల్ని భరించలేం వేదనల్ని భరించలేం అలజడిని భరించలేం అశాంతిని భరించలేం కష్టాలను భరించలేం కన్నీళ్లను భరించలేం ఆకలిని భరించలేం అసంతృప్తిని కూడా భరించలేం అందుకనే తృప్త భవిష్యామి రాత్రి మనం చూచాం నేను తృప్తిగా ఉండాలి అని ప్రతి మనిషి ఆలోచించడంలో ఉద్దేశం అది ఎందుకంటే అసంతృప్తిని భరించలేకపోతూ ఉన్నాడు కనుక భరించలేనివి ఏవైనా జీవితంలో బంధాలే అవుతాయి బంధాలనేవి బ్రతుకులో అందాన్ని ఆనందాన్ని చెడిపేస్తాయి అందువల్ల ఏవి బంధాలైనా వాటిని భరించడం సాధ్యం కాదు గనక బంధాల నుండి విడిపడాలి అని మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు బంధాలే గనక అందాలైతే జీవితంలో వాటిని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు బంధాలు దుఃఖానికి కారణమవుతూ గనక దుఃఖాన్ని మనిషి సహించలేకపోతూ ఉన్నాడు కాబట్టి బంధాల నుంచి విడిపడాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఏదో పొందాలి అని మనిషి అనుకుంటున్నాడని మనం అభిప్రాయపడచ్చు కానీ ఏమో పొందాలనే ప్రయత్నం కాదు ఇక్కడ జరిగేది ఏదో పోగొట్టుకోవాలని కనుక నేను సుఖాన్ని పొందాలనుకుంటాడు అది యదార్థం కాదు దుఃఖాన్ని పోగొట్టుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది కనుక మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో అనేక రకమైనటువంటి కర్మలు మనం ఆచరిస్తూ ఉండినా ప్రతి కర్మ వెనుక ఇది ప్రధానంగా తెలుస్తూ ఉంటది ఏదైతే నేను భరించలేకపోతున్నానో ఏదైతే నాకు దుఃఖానికి కారణమవుతూ ఉందో దానిని తొలగించుకోవాలి అనేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం కానీ ఈ ప్రయత్నాలు పెరుగుతున్నాయే గానీ ఫలితాలు ఎక్కడా సిద్దించలేదు ఇంతవరకు బంధాల నుంచి విడిపడాలి అని మనం అనుకుంటున్నామే గానీ ఆనందాన్ని పొందాలనేటువంటి ఆలోచన మనలో ఉండొచ్చేమో గాని బంధాల నుంచి మనం విడిపడలేకపోతున్నాం ప్రయత్నాలైతే సాగుతున్నాయి బంధాలు మాత్రం తొలగడం లేదు ఇటువంటి క్లిష్ట సమస్యల్లో అపరిష్కృతంగా జీవితం మిగిలిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో మనకు ఉపకారిగా సహకారిగా శాస్తం తోడవుతూ ఉంది ఇదొక్కటి మాత్రం మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇదే శాస్త్రం మనకు చేస్తున్నటువంటి మేలు స్వామీజీ అయితే శాస్త్రం నా బంధాన్ని తొలగిస్తుందా ఎందుకని బంధం ఏదైతే ఉందో దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే గనక బంధాన్ని నేను భరించలేకపోతున్నాను కాబట్టి శాస్త్రం నాకు బంధాన్ని తొలగిస్తుందే ఏమో ఆ మాట శాస్త్రం చెప్పడం లేదు నీ బంధాన్ని నేను తొలగిస్తాను నీకు బంధం ఉంది నీ బంధాన్ని తొలగించేందుకు నేను ఊరేగి వచ్చాను ఇక్కడికి అని మాత్రం శాస్త్రం చెప్పడం లేదు మరి శాస్త్రం ఏం చేస్తుంది శాస్త్రం సూటిగా ఒక్క ప్రశ్న వేస్తూ ఉంది నేను బంధం ఉంది అంటున్నావు అది తొలగొలగకపోవడం వేరే విషయం ఇంతకి నీకు బంధం ఉందా ఇదొక్కసారి పునః ఆలోచించుకో ఆ తరువాత బంధాన్ని పోగొట్టడమా లేదా వేరే విషయం కనుక నాకు బంధం ఉంది నీకు బంధం ఉంది కనుక నేను తొలగిస్తాను అని శాస్త్రం చెప్పడం లేదు నాకు బంధం ఉంది అని నువ్వు నచ్చండి పాయింట్ నువ్వు ఏదైతే చెబుతున్నావో దాన్ని చర్చించడం కోసం శాస్త్రం వస్తూ ఉందే గాని నీ అనుభవం మీద శాస్త్రం మాట్లాడుతూ ఉందే గాని శాస్త్రం అంటూ ప్రత్యేకంగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సాహిత్యాన్ని తయారు చేసుకుని మీ ముందుకు రాలేదని మాత్రం మీకు నిమనం చేస్తున్నా అది వేరే మతాలు వేరే శాస్త్రాలు వేదం మాత్రం ఆ క్వశ్చన్ ఆ పరిస్థితి లేదు వేదం దగ్గర నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని చర్చించడానికి వేదం ఉంది నీ అనుభవం ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి మాట్లాడుతుంది వేదం కనుక నీకు బంధం ఉంది నీ బంధాన్ని నేను తొలగిస్తాను అని వేదం మన ముందుకు రాలేదు బంధం ఉందని నువ్వు చెబుతూ ఉన్నావు తృప్త భవిష్యామి అని ఎప్పుడైతే నువ్వు అంటున్నావో నేను తృప్తిని పొందాలి అనేటువంటి భావన నీ దగ్గర ఎప్పుడైతే ఉందో నేను అసంతృప్తితో ఉన్నాను అనేటువంటి దట్ ఈస్ ద మీనింగ్ ఇంప్లైడ్ ప్లీజ్ ఇంప్లికేషన్ అది నాకు తృప్తి కావాలని నువ్వు అనుకోవడంలోనే నువ్వు అసంతృప్తితో ఉన్నావు అర్థం నీ అసంతృప్తి గురించి చర్చించడం కోసం శాస్త్రం ఉందే గాని నీ అసంతృప్తిని శాస్త్రం నిర్ధారణ చేసి యస్ నువ్వు బంధంలో ఉన్నావు అని మాత్రం శాస్త్రం మాట్లాడడం లేదు అదే మాట గనక శాస్త్రం మాట్లాడితే శాస్త్రం చాలా బలహీనం బాగా అర్థం చేసుకో నువ్వు బంధం ఉంది అంటున్నావు సింధం ఉంది అంటున్నావు గనక శాస్త్రం ప్రవేశించింది నీకు సహకరించడానికి నీకు ఉపకార్య శాస్త్రం నాయన బంధం ఉంది అంటున్నావు నిజంగా ఉందా లేదా ఇది మన ప్రశ్న బంధ అస్తి ఉంది అంటే అస్థి అస్తిత్వేనా బంధం అనేటువంటి దానికి ఒక అస్థి అంటే అది ఉంది అంటే సత్యంగా ఉందని అర్థం ఏది ఉన్నా కాబట్టి ఒకటి ఉన్నది అన్నప్పుడు అది సత్యంగా ఉందని అర్థం ఇది మొట్టమొదటి నిర్ణయం కావాలి బంధం అనేటువంటిది సత్యమా ఎస్ స్వామీజీ బంధం సత్యమే ఎందుకని నేను అనుభవిస్తూ ఉన్నాను నువ్వు అనుభవించేది సత్యం కానీ అవసరం లేదు అది తర్వాత చూస్తాం మనం మనకు తెలిసినవి సత్యాలు కాని అవసరం లేదు మనం అనుభవించేవి సత్యాలు అవసరం లేదు సత్యం అనేటువంటిది ఏమిటో మనం అర్థం చేసుకోవాలి అంతేగాని మన అనుభవాల మీద కాదు సత్యం జస్ట్ సే కనుక బంధం అనేది ఉంది అంటే బంధం సత్యం సత్యము అంటే ఎప్పుడు ఉండేది ఇదే గనక యదార్థం అయితే ఇంకా బంధం పోదు సత్యము అనేది ఎప్పుడు ఉండేదే గనక ఉండేది అనేది పోయేది ప్రశ్నే లేదు అర్థం చేసుకు బ ఇక్కడ ఉన్నాం లేకపోతే అనవసరం ఇక్కడ బంధమే గనక సత్యమైతే సత్యమైంది పోదు గనక బంధం ఉంటుంది కానీ ఈ ప్రపంచంలో బంధాలను పోగొట్టుకున్న మహాత్ములు అనేక మంది మనకు కనపడుతూ ఉండాలి దట్స్ వన్ థింగ్ బంధమే గనక సత్యం అయితే కూడా బంధం ఉండాలి బంధాలను పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఈ ప్రపంచంలో మనం కనపడుతూ ఉండాలి మహాత్ములందరూ స్వామిజీ ఆ మహాత్ముల యొక్క అనుభవాలు నాకు అవసరం లేదు నేను దాన్ని ఎలా తీసుకుంటాను వాళ్ళకి నిజంగా బంధం పోకపోయినా బంధం పోయినట్టు నటిస్తున్నారేమో అంత నటనలు వాళ్ళకు అవసరం లేదు గాని పోని ఆ కోణంలో నుంచి అంగీకరించినా అసలు బంధాన్ని పోగొట్టుకున్న మహాత్ములేకపోయినా కూడా నష్టం లేదు ఎందుకని బంధం పోవాల్సిన పరిస్థితే ఉంది కారణమేంటి నువ్వు భరించలేకపోతున్నావు గనక నీ స్వానుభవం నీ స్వానుభవం బంధ విముక్తి కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు గనక నాకు బంధం పోవాలి అని నువ్వు అనుకుంటున్నావు గనక బంధమే గనక నీ స్వభావం అయితే ఏదైతే నీ స్వభావంగా ఉంటుందో అది నీ స్వరూపంగా ఉంటుంది గనక బంధంలో నీకు అందమే ఉంటుంది అది గనక నీ స్వభావం అయితే కానీ బంధ విముక్తిని కావాలని నువ్వు కోరుకుంటూ బంధం నాకు అవసరం లేదని నువ్వు అభిప్రాయపడుతున్నావు ఎప్పుడైతే బంధం నాకు అవసరం లేదు దీనిని నేను భరించలేకపోతున్నాను అని నువ్వు చెబుతూ ఉన్నావు దానికి విరుద్ధంగా ఉంది నీ స్వరూపం ఓకే కనుక బంధ విముక్తికి నువ్వు ప్రయత్నించడంలోని బంధం నీ స్వరూపం కాదని తేలిపోతోంది బంధమే కనుక సత్యమైతే అది పోయేందుకు అవకాశం లేదు బంధ అస్థి బంధం ఉంది నీ కాదనడం లేదు కానీ అది సత్యం అనే ప్రశ్న వేసినప్పుడు అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని బంధాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు అసలు బంధాన్ని నువ్వే అంగీకరించలేకపోతున్నావు ఈ రెండు ప్రధానమైనటువంటి కారణాలు కనుక ఇంకొకరు స్టెప్ ఫర్దర్ గా వస్తే अस्ति बंध नंधम अर्थं बंध नास् बंधम बंधम अर्थ लेने दानेवसम असलाने अवसर ले <laughs> <laughs> అసలేదు గొడ్రాల బిడ్డని హత్య చేసే ప్రశ్నే లేదు వంధ్యాపుత్ర గొడ్రాలకు బిడ్డ ఉండడం అనేది ఉండదు గొడ్రాలంటేనే బిడ్డ లేనిటువంటి స్త్రీ అటువంటి వంధ్యాపుత్రుని హత్య చేయడం అనే ప్రశ్నే అసలేదు కనుక బంధమే కనుక లేనిదైతే పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు బంధమే కనుక సత్యమైతే నువ్వు పొమ్మన్నా అది పోదు జస్ట్ అండర్స్టాండ్ ఇంతకు బంధం బంధం అనేది సత్యమా అసత్యమా బంధమే గనక సత్యమైతే అది ఎప్పుడూ పోదు బంధమే గనక అసత్యమైతే పోవలసిన అవసరమే లేదు ఇంతగా మనల్ని పట్టి పీడించేటువంటి ఈ బంధం ఏంటి ఈ కష్టాలేంటి ఈ కన్నీళ్ళేంటి ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం గనక బంధం ఉన్నది అని అనాల్సి ఇవన్నీ మన అనుభవాలు తెలుస్తూ ఉన్నాయి అనుభవం సత్యమా కాదా అనేది వేరే విషయం అనుభవిస్తూ ఉన్నాం గనక ఇది సత్యము అని ఆల్పిస్తూ బంధం ఉంది కాని ఉందా అని గనక ప్రశ్న చేస్తే ఉన్నట్లు ఉంది వాస్తవానికి పోతూ ఉంది గనక సత్యమైతే పోయేందుకు అవకాశం లేదు కనుక బంధం అనేది లేదు కాని ఉన్నట్లు ఉంది సిది ప్రాబ్లం బంధం లేదు ఉన్నట్లు ఉంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు అదే గనక సత్యమైతే పోదు అసత్యమైతే పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు కాని లేనిదే ఉన్నట్లుగా ఉంది అలాంటి పరిస్థితుల్లో చేయగలిగింది ఒక్కటే ఉన్నదేదో తెలియాలి బంధం లేనిదే గనక లేని దానిని పోగొట్టాల్సినటువంటి అవసరం లేదు ఉన్నది ఏదో గనక తెలిసిందంటే ఉన్నది ఉన్నట్లు గనక తెలిస్తే లేనిదే లేకుండా పోతుంది ఈ ప్రయత్నాన్ని శాస్త్రం మనకు ఆ వైపు తిప్పుతూ ఈ ప్రయత్నం వైపు తిప్పుతూ శాస్త్రం మనల్ని కనుక బంధం ఉన్నది దాన్ని పోగొట్టుకోవాలనేటువంటి ప్రయత్నం కాకుండా బంధం అనేటువంటిది సత్యమా ఇంతగా ఉన్నదేంటి అనేటువంటి కోణంలో ఆలోచనలో కదులుతూ ఉండే ఇది జ్ఞానపరమైనటువంటి ఆలోచన విశ్వాసాలకు సంబంధించిన ఆలోచన కాదు ఇది నమ్మకాలకు సంబంధించిన ఆలోచన కాదు ఇది బిలీఫ్ సిస్టమ్ కాది ఇది కేవలం జ్ఞానానికి సంబంధించింది జీవితానికి సంబంధించిన ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఈ కోణంలో ప్రయాణం చేసినప్పుడు ఉన్నదేదో తెలుస్తూ ఆ ఉన్నదేదో అది సత్యం గనక దానికి సంబంధించిన జ్ఞానం సత్య జ్ఞానం జ్ఞానపరంగా చూసినప్పుడు ప్రధానంగా మన ముందు మూడు విషయాలు తెలుస్తూ ఉన్నాయి ప్లీజ్ మూడే మూడు విషయాలు వీటికి సంబంధించినటువంటి అవగాహన పూర్ణంగా కలగాలి ఏ తత్వశాస్తమైనా వీటిని ప్రసాదించడం కోసమే ఉండాలి ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించలేకపోతే దాన్ని తత్వశాస్త్రం అని పిలవాల్సిన అవసరమే లేదు ఏమిటది నేను అహం అహం అశ్మి నేనున్నాను నాకు సంబంధించినటువంటి జ్ఞానం నాకు కలగాలి ఇది ఫస్ట్ థింగ్ ఏదైతే అహం నేను అని అంటున్నానో అదే మీ దగ్గరకు వచ్చినప్పుడు త్వం అని పిలవబడుతుంది ఏదైతే అహం అనేటువంటి పదం చేతి ఇక్కడ తెలుస్తూ ఉందో మీ దగ్గరకు వచ్చినప్పుడు త్వమ్ అవుతూ ఉంది అంటే నీవు యు కనుక నేను త్వమ్ అంటున్నాను మీరు ఆన్సర్ చేసేటప్పుడు త్వమ సి అని నేను చెబితే స్వామీజీ అహం అన్నాను అని మీరంటూ ఉన్నారు ఏదైతే నీవు అని నేను పాయింట్అవుట్ చేస్తున్నానో అదే మీ దగ్గరకు వచ్చేటప్పటికి నేనుగా ఉంది మీరు ఏదైతే నీవు అని నన్ను అంటూ నా దగ్గరకు వచ్చేటప్పటికి నేను అవుతూ ఉంది కాబట్టి నేను నీవు అనేది వ్యక్తులను బట్టి ఆధారపడి ఉందే గాని మొత్తానికి అది అహం నా దగ్గర ఏదైతే అహం నేనున్నాను అహమస్మి అని తెలుస్తూ ఉందో త్వమసి నీవు అని నేనన్నా నీ దగ్గరకు వచ్చినప్పుడు అహం అస్మి నేనున్నానని నీవు చెబుతున్నావు కాబట్టి నీవు ఉన్నావు నేను ఉన్నాను ఎలా ఉన్నాను నేను నేనుగా ఉన్నాను నీవు స్వామిజీ నేను నేనుగా ఉన్నాను అదే దాట్స్ ఆల్ రైట్ అహం అస్మి నేను ఉన్నాను నాకు సంబంధించిన జ్ఞానం కలగాలి నాకు సంబంధించిన జ్ఞానం కలగాలి ఇలా ఉన్నటువంటి నేను ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటూ ఉన్నా అనుభవాలు గడిస్తున్నా ఈ అనుభవాలన్నీ ప్రపంచంలోనే నేను పొందుతూ ఉన్నా సుఖాలైనా దుఃఖాలైనా కష్టాలైనా కన్నీళ్లైనా ఈ ప్రపంచంలో నాకు అందుతూ ఉన్నాయి కాబట్టి నిరంతరం నాకు అనుభవాన్ని పంచిపెట్టేటువంటి ఈ ప్రపంచం ఉంది జగత్ ఈ ప్రపంచమే గనక లేకపోతే నేను అనుభవాల్ని పొందలేను ప్రపంచం ఉండాలి స్వప్నములైనా సరే నేను కలగన్నప్పటికీ కూడాను నా స్వప్న ప్రపంచం నాకున్నప్పుడే సుఖ దుఃఖ భోక్త సుఖ దుఃఖాన్ని నేను అనుభవించేవాడిని అవుతూ ఉన్నాను స్వప్న ప్రపంచాల కనుక ఈ జాగ్రత్త ప్రపంచాన్ని నేను చూస్తూ ఉన్నానంటే జాగ్రత్త ప్రపంచానికి సంబంధించినటువంటి అనుభవాల్ని నేను గడిస్తున్నా ఈ ప్రపంచంలో మీరందరూ అనుభవాలు గడిస్తున్నారు నేను అనుభవాలు గడిస్తున్నా అందరికీ అనుభవాన్ని పంచిపెట్టేది ఈ ప్రపంచం అందరం ఈ ప్రపంచంలోనే అనుభవాలు గడిస్తున్నాం కానీ మన అనుభవాల మధ్య వైరుధ్యం ఉంది వివిధములైనటువంటి అనుభవాలున్నాయి అనుభవాన్ని అందించే ప్రపంచం ఒకటైన అందరం ఒకే విధమైనటువంటి అనుభవాల్ని ఈ ప్రపంచంలో పొందలేకపోతున్నాం ప్లీజ్ అండర్స్టాండ్ రెండవది ప్రపంచం వాట్ ఈస్ దిస్ వరల్డ్ ఇది నిరంతరం మార్పు చెందుతాం నా కనెక్షన్స్ కూడా ఒకే విధంగా లేవు ఈ ప్రపంచంలో నేను సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటూ ఉన్నా ఇది జగత్ జాయతే గచ్చతే ఇది జగత్ ఏదైతే వస్తుపోతూ ఉందో అది జగత్ ఇది నిత్యం మార్పు చెందుతూ ఉంది పరిణామశీలంగా ఉంది కనుక ఒకే విధమైనటువంటి అనుభవాల్ని ఎల్లప్పుడూ ఈ ప్రపంచంలో నేను పొందలేకపోతూ ఉన్నా భిన్నమైనటువంటి అనుభవాలు కలుగుతున్నాయి కాబట్టి నాకు అనుభవాల్ని నిరంతరం ప్రసాదించినటువంటి ఈ ప్రపంచం ఏంటి నంబర్ టూ కనుక నేను అహం ఈ ప్రపంచం ఇదం ఇదం జగత్ ఈ ప్రపంచం నాకు అనుభవాలు ఇచ్చేటువంటి దీనికి సంబంధించిన అవగాహన కూడా నాకు కలగాలి నంబర్ టూ నంబర్ త్రీ మేమిద్దరమైనా ఇంకేమన్నా ఉందా ఈ ప్రపంచంలో మనము ఈ ప్రపంచమేనా నేను నాకు అనుభవాలు పంచేటువంటి ఈ ప్రపంచమేనా లేక ఇంకేదన్నా కూడా ఉందా ఏమో ఇంకా కూడా ఏదో ఉన్నట్టు కనపడతా ఉంది అదేదో ఉందని నమ్మకాలతో చాలా మంది చెబుతున్నారు ఆ నమ్మకాల యొక్క ముసుగులోకి మనం పోవడానికి మనకి ఇష్టం లేదు జ్ఞానపరంగా చూచినప్పుడు ఈ సృష్టిలో నియమం తెలుస్తూ నియతి ఇట్స్ నియతి నియతి అంటే ఆర్డర్ ఎప్పుడైతే ఒక నీతి తెలుస్తూ ఉందో దాని వెనక నియంత ఉన్నాడు అని అర్థం ఎందుకని ఎక్కడైతే ఆర్డర్ ఉంటుందో నియతి ఉంటుందో నియంత లేకుండా నీతి వచ్చేందుకు అవకాశం లేదు చిన్న వస్తువు తీసుకున్నా మీరు ఒక సైకిల్ తీసుకున్నారనుకోండి అది సృష్టి సైకిల్ అనేది సృష్టి ఎందుకు సైకిల్ సృష్టి అని అంటే అది ఎక్కడ ఏది ఉండవలసిందో ఆ విధంగా ఉంది సృష్టి అనేటువంటి విషయంలో ప్రధానంగా నాలుగు విషయాలుంటాయి ఒక పద్ధతి ఉండాలి నంబర్ వన్ ప్రయోజనం ఉండాలి నంబర్ టూ అందం ఉండాలి నంబర్ త్రీ అర్థం ఉండాలి నంబర్ ఫోర్ ఈ నాలుగు ఉంటేనే సృష్టి కాబట్టి ఒక సైకిల్ చూచారనుకోండి సైకిల్లో సీట్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది వెల్ ప్లేస్డ్ సైకిల్ ఎంత హైట్ ఉండాల హైట్ ఉంది క్యారియర్ ఎక్కడ ఉండాలన్న క్యారియర్ అక్కడ ఉంది ఫెడల్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది చక్రాలు ఎలా ఉండాలి అలా ఉండే హ్యాండిల్ ఎట్లా అట్లా ఉంది హ్యాండిల్ దగ్గరనే బ్రేక్ ఉండాలి ఇంకో దగ్గర ఉండే అవకాశం ఉంది అక్కడే ఉంది బెల్ల కూడా అక్కడే ఉంది ఇవన్నీ చూసినప్పుడు ఈ సైకిల్ ను తయారు చేసినటువంటి వాడు ఎవరో యోయత్కర్త సైకిల్ కర్త ఎవరో ఆ సైకిల్ తయారు చేసిన వాడికి సైకిల్ సంబంధించిన జ్ఞానం ఉంది లేకపోతే తయారు చేయలేడు యోయత్కర్త సతజ్న న్యాయశాస్త్రం ఎవడైతే దానికి కర్తయి ఉన్నాడో అటువంటి కర్తకి దానికి సంబంధించిన జ్ఞానం ఉంది ఉన్నప్పుడే తయారు చేయగలిగాడు కనుక ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒక నీతి కనపడుతుంది గనక ఆర్డర్ కనపడుతుంది గనక సైకిల్ ఎవరు తయారు చేశారనేది నాకు తెలియకపోవచ్చేమో గానీ ఎప్పుడైతే నీతి ఉందో నీతి ఉన్న చోట నీ ఎంత ఉండాలి ఘటహ అస్థిఘటర్త అస్థి కుండ ఉంది దాని ప్రయోజనం తెలుస్తుంది కుండ ఏమి ఉండేది నీళ్లకు నీళ్లకు ఆరు అడుగులు ఎత్తి పెట్టలేదు ఆరు అడుగులు ఎత్తి గనక కుండను పెట్టి నువ్వు నిచ్చేసుకొని దిగాల్సి వచ్చిండేది మంచి నీళ్లు తీసుకోవడానికి కనుక నువ్వు ముంచుకోవడానికి కుండ ఎంత సైజులో ఉండాలో తనకు తెలుసు ఒకవైపే పెట్టాడు దానికి రంధ్రం ఎందుకని నీళ్లు నిలవాల కనుక రెండు వైపులా గనక రంధ్రాలు పెట్టుంటే అది కొండగాదు కప్పుకుంటే మృదంగం అవుతుందేమో కనుక ఏది ఎట్లా ఉండాలి అనేటువంటిది నియంతక తెలుసు కర్తక తెలుసు ఏ వస్తువుని ఎవరు సృష్టించినా అది ఎందుకు తయారు చేశాడో దాని ప్రయోజనం ఏమిటో అవన్నీ కూడా కర్తక తెలుసు ఈ ప్రపంచంలో ఎప్పుడైతే నియమాలు గోచరిస్తూ ఉన్నాయో ఈ నియతి వెనుక నియంత ఉన్నాడు కనుక నేను ఈ ప్రపంచమేనా లేక దీని వెనక ఇంకేదన్నా ఉందే పరాత్మ ఇది లేదండి భగవంతుడు కూడా ఉన్నాడు సరే అన్ని మతాలు చెప్తాయి అది వేరే విషయం దీన్ని మనం ఈవినింగ్ సబ్జెక్ట్ లో కూడా డిస్కస్ చేస్తాం డీటెయిల్ ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో నేను అహం జీవహ నేను అనుభవాలు గడించేటువంటి ఈ ప్రపంచం జగత్ ఇక్కడ ఒక నియమం ఉంది గనక నీతి ఉందగ దీని వెనక నియంత పరమాత్మ ఈ మూడిటికి సంబించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఇస్తేనే తత్వశాస్త్రం లేకపోతే అదేదో శాస్త్రం నేనేంటి ఈ ప్రపంచం ఏమిటి దీని వెనక ఉండేటువంటి భగవంతుడేమిటి ఈ మూడిటికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తేనే అది తత్వశాస్త్రం దట్ ఆరే జీవ జగత్ పరాత్మతి సెంటెన్స్ గురించి పెట్టుకోండి ఆరభ్యతే అసలు స్టార్టింగ్ ఎట్లా దీని ఎంక్వైరీ జీవ జీవహ జగత్ పరాత్మ ఇది ఆరభ్యతే శాస్త్రం ఇట్లా ప్రారంభం కనుక నేనెవరు జగత్ నాకు అనుభవాలు ఇచ్చేటువంటి ఈ ప్రపంచం ఏంటి పరాత్మ దీని వెనక ఒక పరమాత్మ ఉన్నాడా భగవంతుడు ఉంటే ఎవరు ఆయనకి సంబంధించిన అవగాహన ఏమిటి ఈ మూడికి సంబంధించినటువంటి అవగాహనని పూర్ణంగా ఇవ్వగలిగేదే తత్వశాస్త్రం ఓకే అంటే ఈ మూడు మూడు వేరుగా ఉన్నాయా లేక ఒకటేనా నెక్స్ట్ ఈ మూడు ఒకటే అయితే మూడుగా ఎందుకు చెప్పబడుతూ ఉన్నాయి లేక ఈ మూడు మూడుగా ఉన్నప్పుడు సత్యం ఏది ఈ మూడిట్లో ఏది సత్యం వీటికి సంబంధించిన అవగాహన పూర్ణంగా ఇవ్వడం తత్వశాస్త్రమైతే ఉద్దేశమైతే నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఉండేటువంటి మతాలు గాని ప్రపంచంలో మహా మేధావులుగా ఆవిర్భవించినటువంటి తత్వవేత్తలు గాని ఈ మూడిటిని గురించి సమగ్రంగా చర్చించలేకపోయారు అనేది నిర్వివాదాంశం ఈ మూడిటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన ఒక వేదంలో తప ఇంకొక చోట లభ్యమయ్యే అవకాశమే లేదు వేదాంతంలో తప్ప ఇంకో చోట లభ్యమయ్యే అవకాశం లేదు వేదాంతం అంటే ఉపనిషత్తుల అర్థం ఉపనిషత్తుల్లోనే ఉంది దీనికి సంబంధించినటువంటి జ్ఞానం పూర్ణంగా ఉపనిషత్తుల్లో ఉందే తప్ప మిగతావన్నీ కూడా వాళ్ల వాళ్ల అనుభవాలు అభిప్రాయాలు ఇవే గాని మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు ఈ ఉపనిషత్తుల్లో ఏ వేదాంత తత్వం అయితే చెప్పబడిందో ఈ మూడిటికి సంబంధించిన అవగాహన ఏదైతే పూర్ణంగా ఉందో జీవ జగత్తు పరమాత్మ దానికి సంబంధించినటువంటి విషయాన్ని సూక్ష్మంగా చర్చించేటువంటి గ్రంథం దక్షిణామూర్తి స్తోత్రం ఇది వేదాంతం యొక్క సారం జీవ జగత్పరాత్మల యొక్క పూర్ణత్వ పూర్ణ అవగాహన ఈ స్తోత్రంలో మనకు లభ్యమవుతోంది ఇందులో పది శ్లోకాలున్నాయి శంకరాచార్య స్వామి ఈ గ్రంథాన్ని రచించాడు అని చాలామంది అభిప్రాయం ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కాదనే వాళ్ళు కూడా ఉన్నారు దీని మీద ఆ వివాదం ఇప్పుడు మనకు అనవసరం నా వరకు నేను పూర్ణంగా నమ్ముతున్నాను దీని శంకరాచార్యుల వారి యొక్క ఎందుకంటే వారి శైలి చెబుతుంది రచనలో ఒక శైలి ఉంటుంది ఆ శైలిని బట్టి కూడా చెప్పొచ్చు పైగా ఆ మహాత్ముడు రోజుల్లోనే ఈ గ్రంథం మీద అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం కూడా రావడం వల్ల శంకరాచార్యుల వారి శిష్యులలో ఒకరైనటువంటి సురేశ్వరాచార్యులు వార్త వార్తికాకారుడు ఆయన మానసోల్లాసం అనేటువంటి వ్యాఖ్యానాన్ని ఈ గ్రంథం మీదనే రచించడం వల్ల సంస్కృతంలో అదొక అందమైనటువంటి వ్యాఖ్యానం మధ్య మధ్యలో అవసరమైనప్పుడు నేను దాన్ని మీకు కోట్ చేస్తూ చెబుతాను మానసోల్లాసం కూడా కనుక ఇది శంకరుల వారి కృతే నా యొక్క దృఢమైనటువంటి అభిప్రాయం దక్షిణామూర్తి స్తోత్రం పది శ్లోకాలున్నాయి మొదట ధ్యాన శ్లోకాలున్నాయి మీ దగ్గర మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ా సదృశిగణ ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్ర కరకలిచిన్ముద్ర ఆనందమూర్తి స్వాత్మా రామం ముతనం దక్షిణామూర్తిమీడే వట భూమి భాగే నిషన్న సకల త్రిభువన దేవం జనన మునిగానాతారనగరుమీశామూర్తిదేవన మరణుక చేదదక్ష నమాత్రం వటతరో वृद्धा शिष्यास्तु मौन व्याख्यानम शिष्यास्तु छिन्न संशया दक्षिणा मूर्ति अपमी सगुण ब्रह्म विषय मूर्ति अंटे मूर्ति अचोट एडना రూపవైభవం ఒకటి స్వరూప వైభవం ఒకటి ప్లీజ్ ఆ మూర్తిని చూడగానే రూపం మనకు అర్థమవుతూ ఉంటది ఆ రూపం ప్రసన్నంగా ఉండొచ్చు కాని అర్థం చేసుకునే రూపంలో స్వరూపం తెలుస్తూ ఉంటుంది ఎక్కడైనా ధ్యాన మంత్రాలు ఉంటాయి ధ్యానమూర్తి పరమాత్మని ధ్యానించడం రాముడి గ్గరకు వచ్చామనుకోండి శ్రీరాఘవం అంటూ మొదలు పెడతాం మనం కనుక శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం రామం అంటూ మనం ధ్యానిస్తూ ఉంటే ఆ రూపం మనలో నిలుస్తూ ఉంటది స్వరూపం కూడా తెలుస్తూ ఉంటది శుక్లాం రధరం విష్ణు అంటూ విఘ్నేశ్వరుణ్ణి ధ్యాన శ్లోకంతో మనం ధ్యానిస్తూ ఉంటాం అలాగే శాంతాకారం భుజగశయనమని విష్ణు సహస్రనామం దగ్గరకు వచ్చామనుకోండి కనుక అక్కడ శేషాయి మీద ఉండేటువంటి అనంత శైనుడిగా ఉండేటువంటి విష్ణుమూర్తి మనకు గోచరిస్తూ ఉండినా అదంతా రూప వైభవం ఆ రూప వైభవాన్ని ధ్యానించడంలో స్వరూప వైభవం కూడా తెలుస్తూ ఉంటది శాంతాకారం భుజగ శయనం ఉన్నప్పుడు అందరూ ఆనందంగా ఉండొచ్చు భుజగ శయనం శాంతాకారం పాముల మీద పడుకొని ఉండేటప్పుడు కూడా ఆనందంగా ఉండగలగడం అనేది ఆయనకొక్కడికే గాని మనకు కాదు శాంతాకారం భుజగ పద్మనాభం కాబట్టి నాభిఎందు పద్మం కలిగినటువంటి వాడు పద్మంలోనే బ్రహ్మన్నాడు సృష్టి కూడా ఆయన నుంచి ఆవిర్భవించింది సురేష్ ప్రభు విశ్వాధారం ఈ జగత్తుకు ఆధారమైనటువంటి వాడు చూడండి ఎంత ధ్యానము ఏ ఒక్క పదాన్ని తీసుకున్నా కూడా నువ్వు కొన్ని ఉపన్యాసాలు చెప్పొచ్చు దాని మీద కొన్ని ప్రవచనాలు చేయొచ్చు విశ్వాధారం గగన సదృశం కాబట్టి ఆయన్ని పోల్చాలి అంటే ఈ ప్రపంచంలో సర్వవ్యాపకుడు గనక విష్ణువు వ్యాపన శీలం సమస్తంలో వ్యాపించి ఉండేవాడు గను ఆల్పెరవేశల్చాలనుకునేటప్పుడు రెండవ వస్తువు ఈ ప్రపంచంలో నాకు గోచరించడం లేదు ఆకాశం తప్ప గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృత్ ధ్యాన గమ్యం యోగులు తమ హృదయాల్లో ఎవరినైతే ధ్యానిస్తూ ఉన్నారో ధ్యానం ద్వారా ఏ ధ్యేయమూర్తిని పొందుతూ ఉన్నారో యోగి హృత ధ్యానగమ్యం వందే విష్ణు భవ భయ హరం ఫలం కాబట్టి ఈ సంసారం అనేటువంటి దాన్ని బంధాన్ని పోగొట్టేటువంటి వాడు వందే విష్ణు భవ భయరం సర్వలోక ఏకైకనాథం కబట ఆయనే ప్రభు ఇంకా రెండవ వాడు కానే కాదు సర్వజ్ఞైనటువంటి వాడు సర్వశక్తిమంతుడు జస్ట్ అండర్స్టాండ్ కనుక విష్ణుమూర్తి యొక్క రూపాన్ని ధ్యానించడంలో ఆయన స్వరూపం కూడా మనకు తెలిసి అట్లాగే దక్షిణామూర్తి ఇక్కడ రూప వైభవం స్వరూప వైభవం రెండూ తెలిసిపోతూ ఉన్నాయి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం ఇది చాలా జటిలమైన గ్రంథం మనసు పెడితే సులభంగా హాయిగా అర్థమయ్యే గ్రంథం చెప్పేవాళ్ళ కన్ఫ్యూజన్ లేకపోతే హాయిగా అర్థమవుతుంది వినేవాళ్ళకి మనసుంటే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అసలు మొదలె స్టార్టింగే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం పరబ్రహ్మతత్వం ఆ దక్షిణామూర్తి స్వరూపం ఏదైతే ఉందో మౌన వ్యాఖ్య ఇక దీనికి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు ప్రవచనాలు ఏమిటో తెలుసా సత్యం అనేది వాక్కుతో చెప్పేది కాదు గనక ఎతో వాచ్యో నివర్త అప్రాప్య మనసాసహ దేనినైతే మనసు ఊహించలేదు వాక్కు తెలుసుకోలేదు పరిమితమైనటువంటి మనోవాకులు అపరిమితమైనటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకునే అవకాశం లేదు గనక నోటితో చెప్పేందుకు అవకాశం లేదు అందుకని దక్షిణామూర్తి మౌనంతో వ్యాఖ్యానించాడు ఇదే గనక యధార్థం అయితే ఈ ప్రపంచంలో మూగవాళ్ళందరూ గురువులై కూర్చుంటారు అదే వచ్చిన నోరుండి మాట్లాడే వాళ్లతోనే మన ప్రణాలు పోతూ ఉన్నాయి నోళ్ళుండి ప్రవచనాలు చేస్తూ జ్ఞానం లేకుండా ప్రవచనాలు చేసే వాళ్లతోనే సమాజం ఒకవైపు మలిన పడిపోతా ఉంది ఇక మూగవాళ్లు కూడా గురువులైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇదే గనక వాస్తవం అయితే పది శ్లోకాలు ఇందుకు అయిపోయింది ఇక్కడికే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం కనుక మౌనం అనేటువంటిది స్వరూపం మౌనం అనేటువంటిది స్వరూపం రూపం ద్వారా వ్యక్తం ఉంది చెప్తాను మీకు అగోచరం తాగమ్యం నామరూప వివర్జితం నిశబ్దంతు తు విజానీయా బ్రహ్మ పార్వతి స్కంద పురాణంలో శివుడు పార్వతికి చెప్పింది శివుడు దక్షిణామూర్తి ఈయన స్వయంగా ఆవిడికి చెప్పాడు ఏమిటంటే అగోచరం ఇంద్రియ గోచరం అంటే ప్రత్యక్షాది ప్రమాణాలకు అందనటువంటిది తగమ్యం అగమ్యం అనేటువంటిది ఇదమిర్ణయించలేం మనస్తో నిర్ణయించలే దాట్ నామరూప వివర్జితం ఈ నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం తెలుస్తుంది ఇంకా రాబో మీకు శ్లోకాల స్టార్ట్ అయితే అంత అర్థమవుతుంది కానీ అది సత్యస్వరూపం అనేటువంటిది నామరూపాలు మార్పు చెందుతూ ఉంటాయి కాని అది మార్పు చెందినటువంటి నిర్వికార సత్తా స్వరూపం నామరూప అది నిశ్శబ్దం నిశబ్దం తు విజానియాత్ పార్వతి దాన్ని నిశబ్దంగా తెలుసుకోవాలి ఏది పరబ్రహ్మ స్వరూపం అంతేగాని నువ్వు నిశ్శబ్దంగా కూర్చుంటాను మౌనంగా వ్యాఖ్యానం చేస్తానని మౌనం అనే వ్యాఖ్యానం లేనేలేదు మౌన స్వరూపం కాబట్టి చెబితేనే వస్తుంది గాని జ్ఞానం శబ్ద ప్రమాణం ఇది ప్రమాకరణం ప్రమాణం జ్ఞానం కలగాలి శబ్దము ద్వారా గురువు అందిస్తే జ్ఞానం కలగవలసిందే గాని ఇంకొక విధంగా కలిగేందుకు అవకాశం లేదు కనుక మౌన వ్యాఖ్యా ప్రకటిత తత్వం యువానం గురువు ఎవరైతే కూర్చొని ఉండో యువకుడు తర్వాత వస్తుంది చెప్తాను వృద్ధాశిష్య గురు యువ గురువ గురు యువ యువానం యువకుడు అంటే దక్షిణామూర్తి యువకుడుగా కనపడుతున్నాడు అని అర్థం యువకుడు అంటే దాని అర్థం ఏంటంటే ఎంగని కాదు ఎప్పుడైతే యవ్వనం వచ్చిందో యవ్వనం అలాగే ఉండేందుకు అవకాశం లేదు ఏ దశ మార్పు చెందుతూ ఉంటది బాల్యం యవనం అయింది యవనం వార్ధక్యం కావాల్సిందే కానీ యువానం యువకుడుగా కనపడుతూ ఉన్నాడంటే కాల రావడం లేదని అర్థం దాట్స్ ద మీనింగ్ ఇంప్లా కాల రాడు కాలం ఎవరినైనా మార్పు చేస్తూ పోతుందే గాని నా దేహం ఉంది ఎప్పుడూ ఒకే విధంగా నేను ఉండలేను కాని ఆయన మాత్రం యువానం యువకుడు యువకుడంటే ఏమిటి కాలపరిధిలో లేడు కాలం దేనైనా కబలిస్తుందేమో గాని దక్షిణామూర్తిని కబలించలేదు కారణమేమిటి ఆయనే కాలానికి ఆధారంగా ఉన్నాడు గనక కాలమైనటువంటిది భావన కాలానికి ఆధారమైనటువంటి వాడు దక్షిణామూర్తి యువానం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై కాబట్టి వరిష్ఠులైనటువంటి వాళ్ళు వర్షిష్ఠ అంతే వసతు వసత్ ఋషిగణ బ్రహ్మనిష్టై ఆవృతం అన్వయత్ అంతే వాసిన అంటే గురుసమీపే వాసిన గురువుకు దగ్గరగా కూర్చొని ఉండేటువంటి వాళ్ళు అంతే వసత్ అంతే వాసిన ఆచార్యే వాసినహ సమీపే ఆచార్య సమీపే వాసినహ గురు సమీపే వాసినహ కాబట్టి గురువుకు దగ్గరగా ఎవరైతే కూర్చొనున్నారో ఎవరు వాళ్ళు ఋషి గణై సనకాది ఋషి గణై బ్రహ్మనిష్టై ఆవృతం వాళ్ళ చేత చుట్టూ వాళ్ళు కూర్చొనున్నారు మధ్యలో దక్షిణామూర్తున్నాడు స్టార్ట్ చేస్తున్నాడు బోధ ఇది మనకు ధ్యానమూర్తి ప్లీజ్ కాబట్టి సనక సనందన సనత్కుమార సన్నత్ సుజాత విలు నలుగురు మహర్షులు ఈ మహర్షులకు జరిగిన వాళ్ళకు అందించినటువంటి బోధ ఇది దక్షిణామూర్తి స్తోత్రం కనగా శివుడు దక్షిణామూర్తిగా ఆశీనుడై ఋషిగణై బ్రహ్మనిష్టైకాది ఋషిగణై ఆవృతం వాళ్ళ వాళ్ళ చుట్టూ కూర్చొని వినడానికి సంసిద్ధంగా ఉంటే అక్కడ బోధ చేస్తూ ఉన్నాడు ఆచార్యేంద్రం ఆచార్యేంద్రం ఆచార్యాణం గురూణాం ఇంద్రహ ఇత్యర్థ ఆచార్యేంద్రం ఆచార్యులకు గురువు ఆచార్యులకు ఆచార్యుడు ప్లీజ్ బాగా అర్థం చేసుకో ఎవడు ఆచార్యుడు గురువు గు అంటే అంధకారం అంటే పోగొట్టేవాడు గుకారహ అంధకారహ రుకారహ తన్ని అది వేరే విషయం గురువు అన్నప్పుడు ఆచార్యేంద్రం గురువులకు గురువు అంటే అంటే అందరు గురువుల గొప్పవాడు అని వ్యాఖ్యానం చేస్తుంటారు అందుకని ప్రత్యేకించి చెప్తున్నాను నేను ఒక గురువు కన్నా ఒక గురువు గొప్పవాడు అన్నంత అజ్ఞానం ఇంకోటి లేదు ఈ ప్రపంచంలో ఎందుకని జ్ఞానం ఒక్కటే జ్ఞానం అందక ముందు డిఫరెన్సెస్ ఉండొచ్చేమో గానీ జ్ఞానం అందిన తర్వాత ఆయన జ్ఞానము వేరు ఈయన జ్ఞానము వేరు అని అనుకునే అవకాశమే లేదు గనక మీకు నాకు జ్ఞానం వస్తే దక్షిణామూర్తికి మనకు డిఫరెన్స్ లేదు జ్ఞానం ఒక్కటే కాబట్టి గురువులలో గొప్పవాడు తక్కువ సరతమ భేదాలు అవకాశమే లేదు కనుక ఆచార్యేంద్రం అంటే ఏమిటంటే చాలా మంది గురువులు ఉన్నారు వాళ్ళందరికన్నా గొప్పవాడు దక్షిణామూర్తి అని కాదు ప్లీజ్ ఎవరు గురువులున్నా ఎవరికి జ్ఞానం ఉన్నా ఈ ప్రపంచంలో జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారే గాని వాళ్ళు జ్ఞానానికి మూలం కారు అది తమాష అండర్స్టాండ్ దింట్ జ్ఞాన మూలం వాళ్ళు కాదు వాళ్ళ దగ్గర నుంచి కాదు జ్ఞానం ప్రారంభమైంది జ్ఞానం వాళ్ళ దగ్గర ఉండొచ్చు అదేమిటి స్వామీజీ ఎస్ నా గురువు ఉన్నాడు ఆయన జ్ఞానం ఉంది ఆయన నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు ఓకే కానీ ఆయన పుట్టక కూడా చాలా మంది జ్ఞానులు ఉన్నారు ఈ జ్ఞానం మూలం ఈయన కాదు ఈ జగత్తకు రాకముందే చాలా మంది గురువులు ఉన్నారు వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది లేదా కాబట్టి నా గురువుకు గురువు ఉన్నాడు ఈయన పుట్టక ఆయనకు గురువు ఉన్నాడు ఆయనకు గురువు ఉన్నాడు ఇలా పోయినప్పుడు ఎవరి దగ్గర ఉండిందండి జ్ఞానం ఇప్పుడు ఈయన దగ్గరుంది ఈయన లేకముందు జ్ఞానం లేదా ప్రపంచంలో జ్ఞానం లేదు ప్రపంచాలో ఉన్నారు వాళ్ళకు ముందు వాళ్లకు ముందు వాళ్ళకు ముందు వాళ్లకు ముందు ఎలా పోయినామనుకోండి ఆది గురువు ఎవరు అనే ప్రశ్న పడిపోతాను ఆది గురువు ఎవరు అంటే ఎవరున్నారో ముందు ఆయనే సృష్టి ముందు ఎవరున్నారు సదేవ సౌమ్య ఇదగ్ర ఆశీతి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఇదం అగ్రే సృష్టి ప్రాక్ ఈ సృష్టికి ముందు ఎవరు లేరు పరబ్రహ్మం తప్ప ఆయన సృష్టి ఆవిర్భవించి ఉండాలి కనుక ఆది గురువు ఎవరంటే ఆది దేవుడే ఆది గురువు హీఈ్ దక్షిణామూర్తి కనుక జ్ఞానం ఎవరికైనా అందిండొచ్చేమో గాని జ్ఞానం ఎవరి దగ్గర ఉండింది అని అంటే పరమాత్మ దగ్గరే ఉండిండాలి పరమాత్మ దగ్గర లేకుండా మధ్యలో గనక నా గురువు దగ్గర గనక జ్ఞానం పుట్టి ఉంటే కాలంలో పుట్టిందని అర్థం జ్ఞానం గనక కాలంలో పుడితే కాలంలోనే పోతుంది కాలంలో ఏది ఆవిర్భవించినది కాలగతం అయిపోతుంది కనుక అంతకు ముందే ఉంది అంతకు ముందు ఎక్కడుంది పరమాత్మ దగ్గరే ఉంది ఒక్క పాయింట్ మీరు చెప్పండి సృష్టి జరిగి ఉండచ్చేమో గాని పరమాత్మ సృష్టింపబడ్డా పరమాత్మ సృష్టి చేశాడా లేక పరమాత్మని ఇంకెవరైనా సృష్టి చేశాడా పరమాత్మను ఎవరైనా సృష్టి చేసి ఉంటారనుకోండి అప్పుడు ఆయన పరమాత్మ అవుతాడు ఇయన కాదు మరి ఆయన్ని సృష్టించిన వాళ్ళు ఎవరు ఇన్ఫిన అందుకని పరమాత్మ సృష్టింపబడ్డవాడు కాడు ఆయన వలనే ఈ సృష్టి జరిగింది పరమాత్మ ఎప్పుడైతే సృష్టింపబడ్డవాడు కాడో ఇప్పుడే మీకు అర్థమైపోతా ఉంది పరమాత్మ ఎప్పుడైతే సృష్టింపబడలేదో జ్ఞానం కూడా సృష్టింపబడింది కాదు ఇది ఇంపార్టెంట్ జ్ఞాన ఇస్ నాట్ క్రియేటెడ్ చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం కాకపోతే దక్షిణము స్తోత్రం అంతా గందరగోళం ఉంటది జ్ఞానము సృష్టింపబడింది కాదు జ్ఞానము ఉన్నది ఉన్నది తెలియబడుతూ ఉంది అండర్స్టాండ్ ఉన్నది తెలియపడుతూ ఉంది జ్ఞానము లేదు నా దగ్గర అప్పుడేముంది అజ్ఞానం ఉంది సింపుల్ ఘట అస్తి కుండ ఉంది ఆ జ్ఞానం నాకు లేదనుకోండి ఎందుకంటే ఇట్లాగే జ్ఞానం పొందాం జీవితంలో కుండ కూడా తెలియదు మనకు గ్లాస్ కూడా తెలియదు చిన్నప్పుడు నేను పిల్లవాడుగా ఉండేటప్పుడు మా అమ్మ చెప్పు ఉంటది ఆ కుండ ఇలా తీసుకుని అన్నప్పుడు మా ఇంట్లో ఒకరు కుండ తీస్తూ ఉంటే చిన్న పిల్లవాడుగా నేను చూచుంటాను అబ్జర్వ్ చేసింటాను ఓహో ఆమె కుండ తీసుకోరా అన్నది ఏమిటది అని చూసుంటాను ఈ అమ్మాయి కుండ తీసుకొని పోవడం ఓహో దిస్ ఈస్ ఫార్ట్ ఇది కుండంటే అట్లా నాలెడ్జ్ వచ్చింది ఈ ప్రపంచంలో ఏదైనా అలాగే వచ్చాయి తెలియనివి తెలుస్తూ వచ్చాయి తెలియక ముందు ఏముంది నాకు తెలియని కుండ లేకుండా పోలేదు ఘటహ అస్తి కుండీ అజ్ఞానం అస్తి ఇది పాయింట్ కొండ ఉంది కుండకు సంబంధించిన అజ్ఞానం నా దగ్గర ఉంది ఓకే నా దగ్గర అజ్ఞానం ఉంది కుండ అంటే నాకు తెలియనివి లేదు కుండకు సంబంధించిన అజ్ఞానం ఉంది ఇంకోసారి సంబంధించిన జ్ఞానం ఉండొచ్చు ఘటహ అస్తి ఘట అజ్ఞానం అస్తి ఇప్పుడు ఏం కావాలి ఇది పోవాలి పోవాలంటే ఎలా పోవాలి ఘట జ్ఞానం ప్రాప్య ఘట అజ్ఞానం నశ్యతి కుండ అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు కుండకు సంబంధించిన అజ్ఞానం పోతుంది ఏదైనా ఇంతే ఈ ప్రపంచంలో ఆత్మ అస్తి ఆత్మజ్ఞానం అస్తి ఆత్మ జ్ఞానం ప్రాప్య ఆత్మజ్ఞానం నశ్యతి వెరీ క్లియర్ కాబట్టి ఆత్మ ఉంది నాకు తెలియడం లేదు ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది గురువు జ్ఞానాన్ని బోధిస్తాడు జ్ఞానం వచ్చింది ఆత్మ ఏమిటో తెలిసింది కనుక అంతవరకు అజ్ఞానం ఉంటే జ్ఞానం కలగడం వల్ల అజ్ఞానం పోతూ ఉంది వెలుగు వస్తూ ఉంటే చీకటి పోతూ ఉందో జ్ఞానం వస్తూ ఉంటే అజ్ఞానం పోతూ ఉంది అంతేగాని జ్ఞానం నాకు రావచ్చేమో గాని నాకు వచ్చినంత మాత్రాన జ్ఞానం ఇక్కడ సృష్టించలేదు జ్ఞానం ఉన్నదే అండస్టర్ ద పాయింట్ జ్ఞానం ఉన్నదే ఎందుకని జ్ఞానం పరమాత్మ దగ్గర ఉంది గనక పరమాత్మ ఎప్పుడైతే సృష్టింపబడలేదో ఆయన దగ్గర జ్ఞానం ఉంది ఆయన దగ్గర జ్ఞానం లేకపోతే ఇంకా ఆయన ఏం చేసి ఉంటారు సృష్టి సర్వజ్ఞ సర్వజ్ఞుడైన పరమాత్మ జ్ఞహ తెలుసుకునే వాడు సర్వం విదితం అవిదితం తెలిసింది తెలియంది నీకు నాకు తెలిసింది తెలియంది ప్రపంచంలో ఉండొచ్చేమో గానీ పరమాత్మకు అన్నీ తెలుసు సర్వజ్ఞ అటువంటి వాడు జ్ఞానపూరితమైనటువంటి వాడు తాను ఉన్నాడు జ్ఞానం ఉన్నది తాను సృష్టింపబడలేదు జ్ఞానం సృష్టింపబడలేదు ఉన్నదే ఓకే కాబట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇది డిస్కవరీ తెలుసుకుంటూ ఉన్నాం ఈ ప్రపంచంలో ఇప్పుడు మీకు ఒకటి అర్థమైపోతుంది ఎవరు ఏది సృష్టించలేదు ఈ ప్రపంచాల అండర్స్టాండ్ ది పాయింట్ ఏది ఉన్నది తెలుసుకోవడమే గాని నేను ఇది సృష్టించానని చెప్పేవాడు లేనే ఈ ప్రపంచాల ఎందుకో తెలుసా నేను ఇది సృష్టించాను అంటే ఆ జ్ఞానం ఇంకొకరికి లేకుండా ఉండాలి ఏమండి నేనండి దీని కర్తని నేను సృష్టించింది ఏది భూమికి ఆకర్షణ శక్తి ఉందనే న్యూటన్ నిజమే అంతకు ముందు లేదా భూమికి ఆకర్షణ శక్తి న్యూటన్తోనే స్టార్ట్ అయింది అది కాదు అంతకుముందే ఉన్న దాన్ని న్యూటన్ తెలుసుకున్నాడేమో గానీ న్యూటన్ కింద కాదు భూమికి ఆకర్షణ శక్తి వచ్చింది బాగా అర్థం చేసుకో ఇప్పుడు న్యూటన్ తెలుసుకున్నాడు అనుకోండి నేను వచ్చి చెప్తాను భూమికి ఆకర్షణ శక్తి ఉందని నేను కనుక్కున్నాను అని అంటే నాకు సన్మానం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచాల్లో ఏమంటే స్వామీజీ తెలుసుకున్నాడట భూమికి ఆకర్షణ శక్తి ఉందని సన్మానం చేస్తాను ఏంటో ఆయనకి సన్మానం చేసేది న్యూటన్ ఎప్పుడో చెప్పాడు కదని కాబట్టి న్యూటన్ సన్మానం చేయాలనా నేను న్యూటన్ కన్నా ముందే తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక జ్ఞానం అనేటువంటిది సృష్టింపబడేటువంటిది కాదు జ్ఞానం అనేటువంటిది ఉన్నది ఎప్పుడైతే పరమాత్మ దగ్గర జ్ఞానం ఉన్నదో నేను సృష్టించానని ఎవ్వడు ఈ ప్రపంచంలో చెప్పడానికి లేదు ఇంకొకరి గనక జ్ఞానం లేకపోతే ఇది నేను క్రియేట్ చేశానండి అనొచ్చు ఇంకొకరి దగ్గర ఉంది ఆ ఉన్నవాడు పరమాత్మే అంతే ఆయన సర్వజ్ఞ ఆచార్యేంద్రం కర్రలిత చిన్ముద్రం కర్ర కలిత చిన్ముద్రం కాబట్టి చేతి ద్వారా అభినయిస్తూ ఉన్నాడు చిన్ముద్ర ప్లీజ్ సిన్ముద్ర చిన్ముద్ర అన్నప్పుడే చిత్ ముద్ర చిన్ముద్ర ఇది జ్ఞాన ముద్ర జ్ఞానముద్ర అంటున్నాడు గనక అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది కొత్త అభినయం కాదు అర్థమవుతుంది చిన్ముద్ర కేవలం ముద్ర గనకైతే వేరే విషయం అది దేనికైనా పనికి వస్తుంది రాష్ట్రపతి పదవ వరకు ఆ ముద్ర కాదు ఇది ఇది వేరు ఇది చిన్ముద్ర జ్ఞాన ముద్ర ఇది సి ఇది జ్ఞానముద్ర కరకలిత చిన్ముద్రం ఆనంద ఆనందరూపం పాఠాంతరం అది కొన్నిట్ల ఆనందమూర్తి అని ఉంటది కొన్నిట్ల ఆనందరూపం అని ఉంటది రెండు ఒకటే కరకలిత చిన్ముద్రం చూడండి ఇది చిన్ముద్ర అంటారు దీన్ని అంటే తర్జన్య అంగుష్ట ప్లేస్ సమ్మేళనం తర్జనీయం అంగుష్టం అంటే చూపుడు వేలు బొటన వేలు తర్జన్యంగుష్ఠ సంయోగం ఇది క్లియర్ ఇది చిన్ ముద్ర దీంట్లో ఉంది తమాషా జీవజగత్ పరాత్మేతి ఆరభ్యతే జీవజగత్పరాత్మేతి ఇక్కడుంది ఈ చేతికి ఐదు వేళ్లున్నాయి కరకలిత చిన్ముద్రం ఐదు వేళ్లున్నాయి ఈ ఐదు వేళ్లలో ప్రధానమైనటువంటిది పటిష్టమైనటువంటిది ఆధారమైనటువంటిది అంగుష్టం బొటన్ వేలు లేదనుకోండి నాలుగు ఉండి కూడా చేసేది ఏం లేదు ఈ నాలుగుట్ల ఏ వేలు ఏ పని చేయాలన్నా బొటన వేలు సేకరించాలి వెళ్లి దీని ఆధారం లేని ఏది చేయలేదు ఈ నాలుగు ఇది వెళ్ళాలి ఇది వెళ్తేనే ఇప్పుడు ఒక చెంబు పట్టుకోవాలంటే కూడా మీరు ఇలా బొటన వేలు రావాలి ఈ నాలుగుట్ల ఏది లేకపోయినా పర్వాలేదు కానీ బొటన వేలు మాత్రం ఉండి తీరాలి ఇది ఉంటేనే జరుగుతుంది అన్నిటికీ ఆధారమైనటువంటిది కాబట్టి ఏ వేలు ఏ పని చేసినా ఇది ఉండాలి అర్థమవుతుంది రాయాలంటే కూడాను ఈ రెండు వేళ్ల మధ్యలో కలం ఉన్నా మధ్యలో బొటను వేలొచ్చి చేరాలి ప్రతిదీ అలాగే ఉంటుంది శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సవు ప్రాణశ ప్రాణ ఏ వేలు దగ్గరకైనా బొటన వేలు ఎట్లాగైతే ఇంపార్టెంటో ఈ బొటన వేలు అంటే ఇదే పరాత్మ బ్రహ్మం అధిష్ఠానం ఇది లేకుండా ఏ పని జరగదు చెవి ద్వారా నేను వినొచ్చు ముక్కు ద్వారా నేను వాసన చూడొచ్చు నోటి ద్వారా నేను రుచి చూడొచ్చు చర్మం ద్వారా స్పృశించి తెలుసుకోవచ్చు ముక్కు ద్వారా నేను గాలి పీల్చుకోవచ్చు వాసన చూడొచ్చు బట్ అది అన్ని చోట్ల ఉండాలి శ్రోత్రస్య శ్రోత్రం చెవి వినేందుకుంది వినికిడి శక్తి చెవిది కాదు పరమాత్మ శ్రోత్రశ్రోత్రం మనసో మనోయత్ కాబట్టి మనసు ఆలోచించడానికి మనసహ మనన సామర్థ్యం మనసు ఆలోచించే శక్తి దానికి ఎలా వస్తుంది బ్రహ్మం వల్లనే కనుక మనసు లయించిపోయినా గాఢన్ ఇద్దరులో ఉన్నావు నీవు ఉంటేనే మనసు కదులుతూ ఉంది కాబట్టి ప్రాణానికి ప్రాణంగా మనసుకు మనసుగా కన్నుకు కన్నుగా చివికి చివిగా ప్రాణానికి ప్రాణంగా ఏదైతే ఉందో అది అధిష్ఠానం అది అంగుష్ఠం ఇది పరాత్మ బ్రహ్మ జీవహర్జనీయం చూపుడు వేలు ఎందుకని జీవలక్షణాలన్నీ దీంతోనే ఉంటాయి మీరు ఎక్కడైనా చూడండి ఏమండి ఆయన విషయం మీకు తెలుసా ఇది ముందు పోయేది ఇంకా ఇవే పోదు ఏమండి అది తెలుసా మీకు ఇల్లు తెలుసా మీకు ఇదే వెళుతుంది ముందు కాబట్టి ఇది జీవ లక్షణం దోషపూరితంగా ఉంటది ఇది అందుకనే మన సంప్రదాయంలో ప్రతి ఇది ఉంటుంది బొట్టు పెట్టుకునేట దానికి కూడా దీన్ని వాడరు ఇట్లా వేలుతో పెట్టుకుంటాం గాని ఏ వేలైన ఉపయోగిస్తారు గాని ఈ వేలు ఉపయోగించకూడదు ఈవన్ మనకు జపమాల పట్టుకుంటే కూడా మీరు జపం చేయడానికి కూడాను ఈ వేలు నిషేధం ఇది నిషేధం ఇలా జపం చేసేది సీదేశ అంతేగాని ఈ వేలు దూరంగా ఉండాలి కారణం ఏంటి దోషపూరితమైంది గనక ఈ దోషం ఎక్కడదే జీవ లక్షణం దోషం ఎందుకు వచ్చింది ఈ జీవుడు ఇదిగో ఈ మూడున్నై చూసారా ఇదే జగత్ సత్వరజస్తమోగుణాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు జాగ్రత్త స్వప్న సుషుప్తి వ్యవస్థలు ఇంతే ప్రపంచమంతా ఇక్కడే తెలుస్తుంది సరేనా ఈ మూడు ఈ మూడిటితో ఏకమై ఉంటుంది ఇది ఇటుబోదు ఇటు ఉంటుంది ఈ నాలుగు వేళ్లు కలిసి ఉంటాయి అంటే ఏదైతే జీవహ అని తెలుస్తూ ఉందో తర్జనీయం ఇది ఈ మూడిటితో కలిసి ఉంటది త్రిగుణమిళితం అయి ఉంటది కాబట్టి జీవుడు ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల సమస్తమైనటువంటి బంధాలు కలుగుతున్నాయి ఇవే నామరూపాలు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ బుటన మాత్రం అంగుష్ఠం ఏదైతే ఆధారమైందో బ్రహ్మస్వరూపం ఏది ఏ పని చేయాలన్నా ఇది ఉండాలి అన్నిటితో కలిసే ఉంటది దేంతో కలవకుండా ఉంటది అసంగహట్ అసంగ ఇప్పుడు ఈ నాలుగు కలిసి ఉంటాయి ఇది దూరంగానే ఉంటుంది చూడండి కానీ ఎక్కడ వర్క్ జరగాలన్నా అది వస్తుంది పని జరుగుతుంది తర్వాత దూరం అయిపోతానే ఉంటది అసంగ కానీ ఇది అట్లా కాదు పని చేసేది వాటితో కలిసి ఉంటది కానీ ఇది అసంగ నిస్సంగడ్ అసంగోహం అసంగోహం అసంగోహం పునః పునః సచ్చిదానంద స్వరూపోహం అహం ఏవా అహం అవ్యయ నేను నేనే అన్నిటికైనా విలక్షణమైనటువంటి పరిస్థితి కాబట్టిన్ముద్రం కర్రకలిత చిన్ముద్రం దక్షిణామూర్తి చిన్ముద్రను అభినయిస్తూ ఇదిగో జగత్తు ఏదైతే ఉందో ఈ జగత్ నామరూపాత్మకమైనటువంటి జగత్ మిథ్య దీనిని దూరంగా ఉంచి ఆ జగత్తో మిథ్యతో ఎవడైతే ఏకమై ఉన్నాడో బంధాన్ని కొని తెచ్చుకుంటూ ఉండాడో అటువంటి జీవుణ్ణి తీసుకొని వచ్చి అధిష్టానమైనటువంటి బ్రహ్మముతో ఐక్యం చేయడమే జీవ బ్రహ్మైక్యం ఇది ఈ పదం కూడా వివరించాలి నేను మధ్యలో చెప్తాను వచ్చినప్పుడు ఇది కూడా చాలా కన్ఫ్యూజన్ కనుక ఇది జీవ బ్రహ్మైక్యం కాబట్టి జీవుడే బ్రహ్మ ఓకే ఇది చిన్ముద్ర ఇలా చిన్ముద్ర జరిగిన తర్వాత జీవ జగత్ పరాత్మేతి మూడు విషయాలు జీవుడు బ్రహ్మంతో ఐక్యమైన తర్వాత జగత్ వేరైంది అది నామరూపాలు అదేమిటో చూస్తాం దీనికన్నా ఎట్లా అభిన్నంగా ఉంటుందో బ్రహ్మస్వరూపం ఇలా ఏర్పడిన తరువాత ఇది పూర్ణం సర్కల్ ఇక్కడ ఆది ఎక్కడో తెలీదు అంత్యం ఎక్కడో తెలీదు చెబితే తప్ప లేనిటువంటి పూర్ణ స్వరూపం అధహ పూర్ణం ఇదం పూర్ణం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణ పూర్ణమాదాయ పూర్ణమే అవశిషతే ఇది కేవలం పూర్ణం పూర్ణ బ్రహ్మస్వరూపం కర్ర కలిత చిన్ముద్రం అందువల్ల ఇది జ్ఞానముద్ర ఎందుకని గురువు వివరించాలి దీని లేకపోతే అర్థం కాదు లేదనుకోండి దక్షిణామూర్తినే పోయి గనక చూస్తే ఎట్లయినా గోచరించచ్చు ముద్ర గనకైతే ఎవరిలో ఏ ఏ ముద్రలు మనసులో పడి ఉన్నాయో అవే కనిపిస్తాయి ఈ ప్రపంచంలో అందుకని జ్ఞానముద్ర చిన్ముద్ర సిద ఇలా పోయినాడు అనుకోండి ఇప్పుడు ఒక ఇంట్లో ముగ్గురున్నారు ఒకరితో నిద్ర లేచారు రెండో వ్యక్తి లేచారు మూడో వ్యక్తి లేచారు ముగ్గురికి దక్షిణామూర్తి విగ్రహం కనిపించింది వాళ్ళ ఇంట్లో ఉంది కర్రకలిత చిన్ముద్ర ఎట్లా ఉంటాయి చెప్పండి భార్యా భర్త పాలేరు ముగ్గురు ఓకే ఇప్పుడు ముగ్గురు చూశారు దీన్ని మొదట పాలేరు చూశాడు అనుకోండి వాడు దణం పెట్టుకుంటాడు దక్షిణామూర్తి కనుక మూర్తి వైభవం రూపవైభవం స్వరూపం వేరే స్వరూపం వాడికి తెలీదు మూర్తిని తెలుసు రూపం తెలుసు రూపవైభవం చూచి నమస్కరించాడు అనుకోండి వెంటనే వాడికి ఏమనిపిస్తుంది తెలుసా పాలేరుకి అమ్మమ్మో నేను తొందరగా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని పాల్దీయాలి దక్షిణామూర్తి చెప్తున్నాడు నాయన నాకు దండం పెట్టడం కాదు నువ్వు పోయి పాలిదీరా అని చెప్పాడని వాడు అర్థం చేసుకుంటే నువ్వేమనుకోవాల్సిన అవసరం ఎందుకని వాడికి అదే అర్థమైంది లేచి అనుకోండి ముసలమ్మ ఆవిడ దక్షిణామూర్తిని చూచి రూపవైభవాన్ని చూసి నమస్కరించగానే ఆవిడ కనిపిస్తుంది ఓహో దక్షిణామూర్తి నమస్కరించాను నేనిప్పుడు మా పెరట్లోకి వెళ్ళి పూలు కోసి పూలు కోసి తీసుకొని వచ్చి స్వామికి పూజ చేయాలి అది దక్షిణామూర్తి యొక్క ఉద్దేశం ఇలా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే వాడికేమో పాలు తీయడం ఈవిడికేమో పూలు పోయడం భర్త లేచాడు అనుకున్నాడు ముసలా ఇప్పుడు ఆయన దక్షిణామూర్తి చూడగానే ఆయన కనిపిస్తుంది వాడేమో పాలు తీయడానికి పోయాడు ఈవిడేమో పూలు పోయడానికి పోయింది ఇంట్లో ఎవరు లేరని తలిపేసి డబ్బు లెక్కెట్టమని ఉద్దేశం దక్షిణామూర్తి చెప్తా ఉన్నాడు ఆయన నువ్వు కరెక్ట్గా లెక్కెట్టుకో ఆవిడ ఎలాగో పోలకెళ్ళింది వాడు ఎవడు లేడు ఇంట్లో నువ్వు ఒక్కడే ఉండవు ఒక్కసారి వినపెట్టి తీసి శుభ్రంగా లెక్కెట్టుకో అన్ని ఉన్నాయో లేదో రాత్రి పెట్టుకున్నావు కదా అని ముసరాయినకి ఆలోచన వస్తే కాదనడానికి అవకాశం లేదు ఎందుకని ఎవడి మనసులో ఏ ముద్రలు ఉన్నాయో ఆ ముద్రలు ఇక్కడ భద్రాలు దరిద్రాలు అందుకని ఈ ముద్రలు దరిద్రాలు కాకుండా భద్రాలుగా ఉండాలి అని అనుకుంటే చిన్న ముద్ర ఇది జ్ఞానపూరితమైనటువంటి ముద్ర ఈ జ్ఞానం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటూ పోవాలి కర్రకలిత చిన్ముద్రం పూర్ణం ఆనందామం ఆనందమూర్తి కాబట్టి ఎలా ఉన్నాడు ఆనంద స్వరూపంగా ఉన్నాడు స్వాత్మ రామం ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది తన ఆత్మ ఎందు ఆనందమే గాని నైమిత్తిక సుఖం కాదు రాత్రి చూచినట్టుగా నైమిత్తిక సుఖం కాదు ఏదో ఒక కారణంగా ఏదో ఒక హేతువుగా లభ్యమయ్యేటువంటి సుఖం కావంటి సుఖమే గనకైతే నిమిత్తాపాయ నైమిత్తికాయ నిమిత్తం పోతే నైమిత్తం పోతుంది అటువంటి వచ్చిపోయేటువంటి సుఖాలు కాదు స్వాత్మారామం తన ఆనందం తన మీదనే ఆధారపడింది తన మీదనే కేంద్రీకృతం అయింది తానే ఆనంద స్వరూపం స్వాత్మారామం ముదిత వదనం కాబట్టి చూచినప్పుడు ప్రసన్నంగా ఆనందంగా మన గోచరిస్తూ ఉన్నాడు దక్షిణామూర్తి బోధ సమయంలో ఎందుకని బోధ జ్ఞాన స్వరూపం ఆనందమయ ఆనందమానందకర ప్రసన్న ఆనందమానందకర ప్రసన్న జ్ఞానస్వ బోధ యోగీంద్రమీడ్య శ్రీమద్గుత్యమహం స్కంద పురాణంలో శివుడు పార్వతీ చెప్తాడు గురువు నమస్కరించడం మద్గురు అహం నమామి నా గురువుకి నేను నమస్కరిస్తూ ఉన్నా నా హృదయంలో జ్ఞానాన్ని నిక్షిప్తం చేసినటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నా మద్గురం అహం నిత్యం అహం నమామి ప్రతిరోజు నమస్కరిస్తున్నా ఎవరండినా ఆనందమానందకరం ప్రసన్నం ఆనందం ఆనందకరం ప్రసన్నం ఇది ఎక్కడైతే జ్ఞానం ఉన్నదో తాను ఆనందంగా ఉంటాడు ఆనందకరం ఇతరులకు ఆనందాన్ని పంచిచేటువంటి వాడు ప్రదాత ప్రసన్నం అందులో ఏ విధమైనటువంటి కలుషిత్వం లేదు గనక కాలుష్యం లేదు గనక ప్రసన్నమైనటువంటిది అటువంటి జ్ఞానం నాకు అందుతూ ఉంది స్వరూపం తానే జ్ఞానస్వరూపం స్వరూపం బోధయుక్తమో ఏ జ్ఞానం అయితే తనకుందో ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు గనక జ్ఞాన కూడా ఆనందమే మనకేమైనా కాన్స్టిట్యూషన్ చెప్పాలంటే దుఃఖమేమో కాని రాజ్యాంగాన్ని గురించి బోధించాలంటే దుఃఖమేమో గాని స్వరూపాన్ని గురించి బోధించడంలో ఆనందమే ఎవరికైనా కాబట్టి నిజ అది కేవలం తన ఆనంద స్వరూపం కనుక శివ దక్షిణామూర్తి జ్ఞాన ప్రబోధంలో ఆనందమూర్తి స్వాత్మారామం ముదిత వదనం ఆనందంగా కనపడుతూ ఉన్నాడు గీత ప్రారంభం చేస్తూ శ్రీకృష్ణుడు కూడా అట్లాగే కనపడ్డాడు సంజయుడు చెప్తూ అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని చూస్తూ హే మహారాజా ఇంతవరకు అర్జునుడు విషాదంతో కుమిలిపోయాడు సంఖ్య ప్రారంభమైంది శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం సంఖ్యమి అభిదీయతే అందుకో ప్రారంభం అవుతుంది కృష్ణుడు స్టార్ట్ చేశాడు తమ్ముచీ ప్రక జ్ఞానాన్ని ప్రారంభం చేశాడు గనక అసోచ్యానవ సోచస్వం అర్జున ఎవరికోసమైతే దుఃఖపడకూడదు వాళ్ళ కోసం దుఃఖపడుతున్నావు ప్రారంభం బోత అద్భుతమైన బోత ఎందుకని నీకు దుఃఖం ఉంది నేను పోగొడతానని కాదు నీ దుఃఖమే ఇల్లి సిటమేట్ అసలు దుఃఖం లేదు బంధం లేదు బంధం నేను యాక్సెప్ట్ చేయడం లేదు నువ్వు బంధాని గురించి మాట్లాడుతున్నావు కనుక నేను నీ బంధాన్ని డిస్కస్ చేసి అది నీకు ఉంది నేను తొలగిస్తానని చెప్పడం అది నీకు లేదని నీకు అర్థమయ్యేటట్టు చేస్తాను అసోచ్యాన్ అన్వ సోచేస్తం ప్రజ్ఞావాదాంశ భాష అంటూ కనుక ప్రహసన్ని నవ్వుతున్నటువంటి వాణి వలే అంటే కారణం కానిటువంటి నవ్వని వలే ఇవ్ ధో ఎందుకు అనాల్సి వచ్చిందంటే మనం ఏదైనా నవ్వామంటే కారణం ఉంటుంది కాని తనకి కారణం అవసరం లేదు సుఖహేతు లేదు తన సుఖ స్వరూపుడు కనుకనే ప్రహసన్ని భగవద్గీతను ప్రారంభం చేస్తూ నవ్వుతున్న వాళ్ళు కనపడుతున్నాడని ఇక్కడ ముదిత వదనం దక్షిణామూర్తి అటువంటి దక్షిణామూర్తికి మూర్తిని నమస్కరిస్తూ ఉన్నా వట విటపి సమీపే భూమి భాగ నిషణం సకల ముని జనానం సకల ముని గణానాం రెండు ఒకటే జ్ఞానదాతార కాబట్టి వట వృక్షం క్రింద ఆశీనుడై భూమి మీద కూర్చొని ఉన్నాడు దక్షిణామూర్తి అసలు దీని కనెక్షన్ కూడా ఉంది ఇది దక్షయజ్ఞం కనెక్షన్ అది ఇప్పుడు మీకు అవసరం లేదు దక్షయజ్ఞం జరిగినప్పుడు సతీదేవి వెళ్ళినప్పుడు ఈయన ఒక్కడ మిగిలిన సమయంలో వటవృక్షం దగ్గర వచ్చి కూర్చున్నాడు అక్కడ ఆమె దగ్ధం తెలిసిన తర్వాత ఆ సమయంలో సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులు అక్కడికి వెళ్లి ఆయన ప్రశ్నించారు దక్షిణామూర్తి స్తోత్రం వచ్చింది అని ఇది కనెక్షన్ సంబంధం కనుక వట విటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనానాం జ్ఞాన దాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖ ఛేదం దక్షం అహం నమామి కాబట్టి జనన మరణ దుఃఖ ఛేదనే దక్షం ఇది కాబట్టి ఈ జనన మరణ సంసారాన్ని ఎవడైతే పోగొట్టగలడో ఈ బంధాన్ని ఎవడైతే నివృత్తి చేయగలడో నిరంతరం దేన్నైతే భరించలేకపోతున్నానో ఇటువంటి బంధాల నుంచి నన్ను విముక్తిని పొందించేటువంటి దక్షిణామూర్తికి నమస్కారం చిత్రం విచిత్రం వండర్ ఆల్ వండర్ ఏంటది వట మూలే వటతరోహ తరోహ మూలే వృద్ధా వృద్ధాహ శిష్యాహ గురు యువ అదే గురువేమో యువకుడు శిష్యులేమో వృద్ధులు దీనికి కూడా కొంతమంది చెప్తుంటారు నాయన అనుభవం వచ్చినప్పుడు వింటేనే దక్షిణామూర్తి స్తోత్రం అర్థం అవుద్ది ముసలోళ్ళకే గాని దేనికి దేనికి ముసలో పోవడానికే ఇది ముసలాళ్ళకి కాదు పశువులకి కాదు బాగా అర్థం చేసుకుంది స్త్రీలకి కాదు పురుషులకి కాదు వేదాంత శాస్త్రం ఎవరికి అని అడిగితే బంధంలో ఉండేవాడికి ఎవడు బంధంలో ఉంటే వాడికి ఎవడు బ్రతుకులు అందాలు చెడిపోయి ఉంటే వాడికి ఎవడు అజ్ఞానంతో అలమటిస్తూ ఉంటే వాడికి ఎవడి కన్ఫ్యూజన్ ఉంటే వాడికి అర్థమవుతుంది అంతేకాని స్త్రీలు పురుషులు బాలులు వృద్ధులు పండితులు పామురులే ప్రశ్నలే బంధం ఉంటే బంధం నివృత్తి కోసమే ఇది అయ్యింది గనక వేదాంతం కేవలం వృద్ధాహ శిష్యా అంటే జ్ఞాన వృద్ధా ఇత్యర్ధ కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని గ్రహించడానికి వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షుత్వం జ్ఞానం సాధన చతుష్టయ సంపద ఎవరికైతే ఉందో ఇటువంటి వాళ్లే గ్రహించగలరు కానీ అందరు గ్రహించలేరు గనక అటువంటి ముముక్షలకి ముముక్షుణాం లోకహితార్థాయ అది ఎక్కడ ఎవరి ఇది లోక హితార్థాయ ఈ లోక లోకానికి హితం చేయడం కోసం ప్రకటీకృత పరబ్రహ్మతత్వం మౌన వ్యాఖ్య ప్రకటీకృత పరబ్రహ్మతత్వం మౌన స్వరూపంగా ఉండేటువంటిది మాటలతో అర్థమవుతుంది వాశ్చార్థం లక్ష్యార్థం రెండూ తెలుసుకొని స్వరూపాన్ని తెలుసుకోవడానికి దక్షిణామూర్తి దగ్గర నుంచి చిత్రం విచిత్రం ఇది వట తరోర్మూలే వృద్ధాశిష్య గుర్యువ గురుర్యువ గుర్రోస్తు మౌనం వ్యాఖ్యానం ఆ మౌన స్వరూపం ఏదైతే ఉందో దాన్ని గురువు వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు మాటల ద్వారా శబ్ద ప్రమాణం ద్వారా శిష్యా సంశయా సర్వే జ్ఞేయ విషయాశయా ఛిధ్యంతే ఇ దీనికి సంబంధించిన సందేహాలు ఏవైతే ఉన్నాయో ఛిద్యంతే చిన్న సంశయా సంశయాలన్నీ కూడాను ఆల్ ది డౌట్స్ ఆర్ కట్ ఎంటర్ సంపూర్ణంగా హృదయంలో ఉండేటువంటి సందేహాలంతా నివృత్తి చేసేటువంటి దక్షిణామూర్తికి నమస్కారమని అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని స్వరూపాన్ని రూప వైభవం స్వరూప వైభవం ఇది ధ్యానమూర్తి మూర్తి అన్నప్పుడే స్వరూపం రూపం రెండు కలిసి ఉన్నాయి అటువంటి దక్షిణామూర్తికి నమస్కరించా పూర్ణమిదం పూర్ణ పూర్ణముదే పూర్ణ ఓం శాంతి శా